సంకీర్తన పదకొండు ఏమిసేయుదునింక ఇందిరాధీశ్వరుడా నీ మరుగుతొచ్చితిని నెరవేర్చుగాక కడివోని జంవనము కలిమిలే మెరుగునా బడినుండి మిగుల రుణపరచుగాక అడియాసలెల్లా పుణ్యము పాపమిరుగున వెడగు తనలో దయ విడిపించుగాక వలపు వెరపెరుగునా వాడి మొనలకునైన బలిమి దూరించ చెలపట్టుగాక మందిన మనసు జాతి నీతిరుగునా కలిసి హేయమున కొడిగట్టించుగాక ఎలమిరతి పరవశము ఎగ్గుసిగ్గెరుగునా బలిమితిట్లకు నొడబరచుగాక ఇలలోన శ్రీవెంకటేశీ మాయలివి తలగించి ఏలితివి దయసేతుగాక